అసలాం వరహమూల వలహందుల్లాతు వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు అనే శీర్షికలో తహజ్జుద్ నమాజ్ పుణ్యానికి सरी सामन सत्कार मनमको वाट मूडव विषय मूडव सत्कार्य रमदा इशा नमाज तरवा तरावी नमाज एदूहिक मस्जिद में जमात तो एद अन मरी इमा सलां त्रिंपे वो తో పాటు మనం తరావి నమాజ్ చేస్తూ ఉండడం ఇది కూడా చాలా గొప్ప పుణ్యం తరావి నమాజ్ చేయడం అలాగే ఎక్కువ గొప్ప పుణ్యం సహిబుఖారిలో సాహిబ్ముస్లింలో హీస్ ఉంది ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు గమనించండి ఎంత గొప్ప పుణ్యం ఎంత గొప్ప లాభం ఎవరైతే రమదాన్ మాసమెల్లా విశ్వాసంతో మరియు అల్లాహతో పుణ్యాన్ని ఆశిస్తూ తరావీ నమాజ్ పాటిస్తారో వారి పూర్వపు పాపాలన్నీ కూడా మన్నించబడతాయి హాయ్ హాయ్ తరావీ నమాజ్ చేయడం ద్వారా మన గత పాపాలన్నీ మన్నించబడతాయి కానీ దానికి రెండు కండిషన్లు ఒకటి విశ్వాసం రెండవది నేను తరావీ నమాజ్ చదివితే మా ఇమాంసాబ్ నన్ను చాలా మెచ్చుకుంటాడు ఈ ఆలోచన ఉండకూడదు నేను తరావీ నమాజ్ చేసేదింటే నా ఫ్రెండ్స్లలో నేను చాలా ఫేమస్ అయిపోతాను ఇలాంటి దురాశలు ఉండకూడదు ఎహ్ అంటే అల్లాహతో మాత్రమే పుణ్యాన్ని ఆశిస్తూ పాటించాలి ఇలా పాటిస్తే గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి అయితే ఈ శీర్షిక ఏదైతే మనము తెలుసుకుంటున్నామో ఇందులో ఈ తరావి నమాజ్ ఒకవేళ మనం జమాత్తో సామూహికంగా చేస్తూ ఉంటే రాత్రంతా తహజుద్ నమాజ్ చేస్తున్నంత పుణ్యం మనకు లభిస్తుంది వినండి ఈ హదీఫ్ ముసనద్ అహ్మద్ సులన్ అబిదావుద్లో ఈ హదీఫ్ ఉంది షేఖ్ అల్బానీ రహమహుల్లా సెహీహుల్ జామలో దీనిని పేర్కొన్నారు హదీఫ్ నంబర్ పదహారు పదిహేను من قام مع الامام حتى ينصرف له ఎవరైతే ఇమాంతో నమాజ్ చేస్తారో ఇమాం తరావి నమాజ్ సంపూర్ణం చేసేంత వరకు అతనితో ఉంటారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది అల్లాహోర్ ఇమామ్ తో సామాన్యంగా ఒకసారి చూడండి ఈ రోజుల్లో మన జీవితాలను గమనించండి నలభై నిమిషాలు అరగంట గంట ఎక్కడైనా గంట పావు గంట నర తరావి నమాజ్ చేస్తే మహా ఎక్కువైపోయింది ప్రవక్త ముహమ్మద్ సల్హా సల్లం వారి కాలంలో ఒక సందర్భంలో అర్ధరాత్రి అర్ధరాత్రి కంటే ఎక్కువగా సహరి సమయం సమీపించే వరకు ఈ విధంగా హ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవారు ఈ రోజుల్లో ఇంచుమించు ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుండి మనం వింటున్నాము సౌదీ అరబ్లోని హమీస్ ముషైద్ అబ్బా అనే నగరంలో షేక్ అహ్మద్ అల్ హవాషి అనేవారు ఇలా ఇషానమాజ్ తర్వాత నుండి ఫజర్ నమాజ్ సమీపం వరకు సహరీ కంటే కొంచెం ముందు వరకు రాత్రంతా తరావీ నమాజ్ చేయిస్తారు అని అలాంటి వారికి అల్లా ఇంకెంత గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడు కానీ మనం ఇమాంతో తో ముప్పావు గంట గంట గంట పావు గంట నర ఏదైతే చేస్తామో ఇంత చేసినంత మాత్రాన రాత్రంతా తహజ్జు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహ్ వాలి వసల్లం మనకు శుభవార్త తెలియజేశారు ఒకవేళ మీరు ఈ శుభవార్త ప్రవక్త ఎలాంటి సందర్భంలో ఇచ్చారో ఆ సంఘటనను వింటే ఇన్షాల్లా నా నమ్మకం మీలో కూడా తరావి నమాజ్ జమాత్తో చేయాలన్న ఉత్సాహం ఇంకెక్కువ పెరుగుతుంది కావచ్చు ఒకసారి ప్రవక్త సలల్లాహు అలీ వసలం తరావి నమాజ్ చేయించారు రమదాన్ మాసంలోని ఒక రాత్రిలో కొంతమంది సహాబాలు ఆయనతో ఉన్నారు తర్వాత రాత్రి చేయలేదు మళ్ళీ ఆ తర్వాత ఏదైతే రాత్రి వచ్చిందో అందులో మల్లి ప్రవక్త సల్లాహా అలెస్లం నిలబడ్డారు అంతకంటే ముందు రాత్రి ఎందులోనైతే జమాత్తో తరావి చేశారో అంతకంటే ఎక్కువ జనం వచ్చేశారు ప్రవక్త సల్ అల్లా అలెస్లం ఆ తర్వాత రాత్రి మళ్ళీ చేయలేదు ఆ తర్వాత ఏదైతే రాత్రి వచ్చిందో మళ్ళీ జమాత్తో చేశారు అప్పుడు మస్జిద్ ప్రజలతో నిండిపోయింది మూడో రాత్రి ప్రవక్త ఏదైతే చేశారో జమాతో అప్పుడు మరీ ఆలస్యం సహరీ సమయం కూడా లభిస్తుందా సహరీ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటి భయం సహాబాలకు కలిగింది ఆ తర్వాత రాత్రి వదిలేసి మరో రాత్రి ప్రజలు ఇంకా ఎక్కువ సంఖ్యలో జమ అయ్యారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి వసలం తరావి చేయించడానికి బయటికి రాలేదు కానీ ఆ సహాబాల యొక్క ఉత్సాహం తరావి నమాజ్ ప్రవక్త వెంట చెయ్యాలి అన్నటువంటి వారి కాంక్ష ఏదైతే ఉండేనో దాన్ని మనం చెప్పలేము అయితే ప్రవక్త వారి యొక్క ఆ ఉత్సాహం వారి యొక్క కాంక్షను చూసి ఆ సందర్భంలో చెప్పారు మన్కామ మా అల్ ఇమామి హాయన్ సరీఫ కుహు కియా మువరైతే ఇమాంతో పాటు తరావీ నమాజ్ చేస్తారో ఇమాం సలాం తింపే అంత వరకు అతనితో ఉంటారో వారికి రాత్రంతా తేసే అంత పుణ్యం లభిస్తుంది అల్లాహో అక్బర్ అందుగురించి మహాశివులారా రమజాన్ మాసం వచ్చింది అంటే తరావీ నమాజ్ సామూహికంగా పాటించే ప్రయత్నం చెయ్యండి అల్లా మనందరికీ ఈ భాగ్యం ప్రసాదించుగాక ఇక మహాశివులారా తహజుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన నాలుగో కార్యం నాలుగో సత్కార్యం నాలుగో విషయం రాత్రి వేళ వంద ఆయతులు పురాన్లోనివి పారాయణం చేయడం అల్లాహోకి వరం ఇలాంటి సద్భాగ్యం కూడా అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఈరోజుల్లో టీవీ ఛానళ్ళు పెరిగిపోయి స్మార్ట్ ఫోన్స్ మన చేతుల్లోకి వచ్చేసి మనలోని మంది రాత్రులు పగలుగా మారిపోయి పడుకోవడంలో ఎంతో ఆలస్యం చేసి పడుకునే ముందు కురాన్ పారాయణం ఎక్కడ ఇష్టమైన కార్యక్రమాలు ఫిలింలు టీవీ సీరియళ్ళు ఇంకేమేమో చూస్తూ ఉంటారు అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక ఇలాంటి వృధా కార్యకలాపాల్లో పరలోక దినాన మన కొరకు నష్టంగా ఏర్పడే అటువంటి విషయాల్ని వదులుకునే సద్భాగ్యమల్లా మనకు ప్రసాదించే కురాన్ పారాయణం లాంటి ఉత్తమ మార్గాన్ని ఎన్నుకునే భాగ్యమల్లా మనకు ప్రసాదించుగాక ప్రవక్త సలహాస్లం వారి యొక్క ఈ హదీత్పై శ్రద్ధ వహించండి ముసరద్ అహ్మద్ మరియు సునందార్మిలో ఈ హదీస్ ఉంది షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహుల్ జామయాలో పేర్కొన్నారు హీఫ్ నంబర్ అరవై నాలుగు అరవై ఎనిమిది ఎవరైతే ఒక రాత్రిలో వంద ఆయతులు కురాన్లోనివి పారాయణం చేస్తారో వారికి రాత్రంతా తుది చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది అల్లాహాకి ఇంత గొప్ప పుణ్యం లభ గ్రహించండి కేవలం వంద ఆయతులు వంద ఆయతులు చదవడంలో ఎంత ఆలస్యం పడుతుంది నిమిషాలు పది నిమిషాలు మరికొందరు ఎవరైతే మరీ స్లోగా చదువుతారో అరగంట కానీ ఈ కొంత సమయం ఏదైతే కురాన్ పారాయణం చేయడంలో గడిసినదో ఆ తర్వాత పడుకుంటారు ఆ తర్వాత వేరే మంచి కార్యక్రమాల్లో మీరు ఉంటారు కానీ మీకు తహజ్జుద్ చేస్తున్నంత పుణ్యం లభిస్తూనే ఉంటుంది అయితే మహాశివులారా ఇలాంటి ఉత్తమ గుణాన్ని ఉత్తమ అలవాటును అవలంబించే ప్రయత్నం చేయాలి అల్లా మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే వంద ఆయతులు పఠిస్తే రాత్రంతా తహజ్జు చేస్తున్నంత పుణ్యం ఇదొక్కటే పుణ్యం కాదు ఖురాన్ పారాయణం చేయడం ద్వారా ఇంకా వేరే ఎన్నో రకాల ఘనతలున్నాయి ఎన్నో లాభాలు ఎన్నో పుణ్యాలున్నాయి వాటిని మనం వేరే సందర్భాలలో వేరే హదీసు గ్రంథాలలో మరియు ప్రత్యేకంగా హదీసు కిరణాలు రియాదు సాలెహీన్ అనే ఏదైతే గ్రంథం దానిలోని రెండవ సంపుటంలో ఫదులుల్ కుర్ పుర్ ఆన్ ఘనత పుర్ ఆన్ పారాయణ ఘనత అనే చాప్టర్ ఓపెన్ చేసి మరి నో హతీతులు మనం ఇన్షా అల్లా తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది అదేమిటంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు ఏదైనా ఆటంకం కలగవచ్చు మనం ఏదైనా ఒక రాత్రి చదవకపోవచ్చు అలాంటి వారి గురించి ప్రవక్త ఏం శుభవార్త ఇచ్చారో తెలుసా అంటే ఇప్పుడు ఏదైతే హదీసు విన్నాము కదా మనం మన్ కరాభిమతి ఆయతిన్ ఫిలైలన్ కుతిబలహు కునూ తులైల ఎవరైతే రాత్రి వేళ వంద ఆయతులు పఠిస్తారో వారికి రాత్రంతా తహజుత్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది అల్లాదే వల్ల ఈ హదీసు విన్న తర్వాత మనం ఈ అలవాటు చేసుకున్నాము ప్రతిరోజు కనీసం వంద ఆయతులు మనం పారాయణం చేస్తున్నాము కానీ ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక రాత్రి మనం ఏదైనా ఇబ్బందులు పడి ఏదైనా ఆటంకం ఏర్పడి మనం ఈ వంద ఆయతులు చదవలేకపోయాము అప్పుడు ఏంటి పరిస్థితి దాని గురించి ప్రవక్త సలల్లాహు అలైవసం మనకు ఒక శుభవార్త తెలియజేశారు ఎవరైనా ఏదైనా ఒక రాత్రి కురాన్ పారాయణం చేయలేకపోతే వారికి ఏ శుభవార్త ఇచ్చారు ప్రవక్త సలల్లాహు అలైవసం ఆ హదీసును ఇమా ముస్లిం రహమతుల్లా అలీ గారు తమ సహీలో పేర్కొన్నారు హీత్ నంబర్ ఏడు నాలుగు ఏడు ఎవరైనా లోని ఒక హిజ్బ్ లేదా దానిలోని కొంత భాగం లో ఒక భాగం దానిలో మరికొంత పాత్ర ఏదైనా రాత్రి వేళ చదవలేకపోతే చదవకముందే అతనికి నిద్ర వచ్చేసింది అతడు పడుకున్నాడు అలాంటి వ్యక్తి ఫజర్ నమాజ్ తర్వాత నుండి జొహర్ నమాజ్ కంటే ముందు వరకు అంటే ఫజర్ రొహర్ మధ్యలో ఎప్పుడైనా అతను చదివితే అతను రాత్రి వేళ చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం ఇప్పుడు చదవడం ద్వారా అతనికి లభిస్తుంది అల్లాహు అక్బర్ ప్రత్యేకంగా నా ముస్లిమేతర సోదరులారా ఇలాంటి హదీతులు మీరు ఎప్పుడైతే వింటారో కొంచెం ఒక్కసారి గమనించండి ఆ కరుణామయుడైన అల్లాహ్ మనందరి సృష్టికర్త మరియు కారుణ్యమూర్తి ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం మనందరి వైపునకు ప్రవక్తగా ఏదైతే పంపబడ్డారో మనకొరకు ఒక కార్యం ఏదైనా కాకపోతే మరొకటి అది కూడా ఏదైనా ఇబ్బంది వల్ల కాలేకపోతే మరొకటి ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తూ ఇలా సత్కార్యాల్లో మరి ముందుకు ఎగిసిపోతూ మనం పరలోకంలో మన స్థానం స్వర్గంలో చేసుకోవడానికి ఎలాంటి సులభమైన మార్గాలు ప్రసాదించారో ఒకసారి గమనించండి ఇకనైనా మీరు ఈ విషయాలను విని అర్థం చేసుకొని మన సృష్టికర్త ఏకైక అల్లా ఆయనే నిజ ఆరాధ్యుడు అని విశ్వసించి విగ్రహారాధనను వదులుకొని ప్రవర్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం బాటను అనుసరించి పరలోకాన్ని విశ్వసించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ పోతే ఇహలోకంలో కూడా మనకు ఎన్నో సుఖశాంతులు ప్రాప్తమవుతాయి పరలోకంలో నరకము నుండి రక్షింపబడి స్వర్గాలలో చేరుకుంటాము మహాశివులారా అసలైన అంశం మరణానంతర జీవితం దానిలోని ఒక శీర్షిక త్రాసును బరువు చేసే సత్కార్యాలు అందులో తహజుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానమైన విషయాలు ఏమిటి సత్కార్యాలు ఏమిటి మనము తెలుసుకుంటున్నాము అందులో ఐదవది సూర్య బకరాలోని చివరి రెండు ఆయతులు పడుకునేకి ముందు పఠించడం మనం రాత్రి పడుకునే ముందు రెండు ఆయతులు సూర్య బకరాలోని చివరి రెండు ఆయతులు పఠించడం ఇది రాత్రంతా తహజ్జు చేయడంతో సమానం సహైబుఖారి హదీత్ నంబర్ ఐదు వేల పది ప్రవక్త సల్లా తెలిపారు మన్ కర ఆయత ఎవరైతే రాత్రి వేళ సూర్య లోని చివరి రెండు ఆయతులు చదువుతారో అవి వారికి సరిపోతాయి అల్లాహోక సరిపోతాయి అంటే ఏంటి భావం ఇమాం నవవి రెహమహుల్లాహ్ తెలిపారు ఈ హదీసులో ఆ రెండు ఆయతులు సరిపోతాయి అన్నదానికి భావం ఏమిటంటే తజ్జుద్ నమాజ్ సరిపోతాయి శైతాన్ నుండి సరిపోతాయి అన్ని రకాల ఆపదల నుండి రక్షణకై సరిపోతాయి మరియు ఇమావి నెహర్ అస్కలాని రహమతుల్లా అలీ యొక్క సందర్భంలో తెలిపారు ఇమాం నవబీ రెహమతుల్లా అలీ తెలిపిన ఈ భావాలు వివిధ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాని ఉద్దేశం కావచ్చు ఈ విధంగా ఎవరైతే రాత్రి వేళ పడుకునే ముందు ఈ రెండు ఆయతలు ఆ ఆయతలు ఏవండి ఇంతకుముందు కూడా మనం రేయింబ వల్ల ముఖ్యమైన దువాలు అనే అంశం ఒకవేళ మీరు విని ఉండేదింటే దానిలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది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 ఇవి రెండు సూరె లోని చివరి ఆయతులు వీటిని మనం రాత్రి పడుకునేకి ముందు చదువుకోవాలి ఇన్షా అల్లా రాత్రంతా తహజ్జు చేసిన దానితో సమానం శైతాన్ నుండి రక్షణ పొందడానికి కూడా సరిపోతాయి మరియు అన్ని రకాల ఆపదల నుండి రక్షింపబడటానికి కూడా సరిపోతాయి అయితే మహాశివులారా సహీ బుఖారిలోని మరి ఇతర గ్రంథాలలో ఉన్న ఆ హదీసే కాకుండా ఎవరైతే సూర్య బకరాలోని చివరి రెండు ఆయతులు పడుకునే ముందు రాత్రి వేళ పఠిస్తారో అవి వారి కొరకు సరిపోతాయి అన్న హదీసే కాకుండా రాత్రంతా తహజ్జు చేసిన సమానం అన్న పదాలతో కూడా మరొక ఇలా ఉంది మన్కర అల్ బరతి అజ్జ అన్హు ైల ఎవరైతే సూర్య బకరాలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి వారికి రాత్రంతా తహజ్జుద్ చేయడం నుండి సరిపోతాయి ఈ విధంగా మహాశైలార ఇలాంటి ఉత్తమ ఈ మార్గాన్ని అవలంబించి ప్రళయ దినాన మన పుణ్యాల త్రాసు బరువుగా అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇక మహాశివులారా తహజుద్ నమాజ్ పుణ్యానికి సరి సమానం ఉండే సత్కార్యాలలో ఆరోవది సద్వర్తన ఉత్తమ నడవడిక అవలంబించడం అల్లాహోకి బా గుడ్ క్యారెక్టర్ విషయం ప్రతి ఉత్తమ నడవడిక సద్వర్తన అవలంబించడం ఇది ఎంత గొప్ప విషయం అంటే దానికి సంబంధించిన వేరే ఎన్నో పుణ్యాలున్నాయి కానీ మన ఈ శీర్షికకు సంబంధించిన విషయం రాత్రంతా తహజ్జుద్ నమాజ్ చేస్తున్న పుణ్యం అలాంటి వారికి కూడా లభిస్తుంది ఎవరైతే ఉత్తమ నడవడిక సద్వర్తన అవలంబిస్తారో ఆ హదీఫు ఈ విధంగా ఉంది శ్రద్ధగా వినండి ఇన్నల్మున లయుబి హి హీ లైల్ నిశ్చయంగా ఒక విశ్వాసుడు తన ఉత్తమ నడవడిక తన గుడ్ క్యారెక్టర్ వల్ల రాత్రంతా తహజుద్ నమాజ్ పగలంతా ఉపవాసాలు ఉండే వారు ఏ స్థానాలను పొందుతారో ఆ స్థానాలకు ఈ ఉత్తమ నడవడిక అవలంబించే విశ్వాసం చేరుకుంటాడు అల్లహో ఈ హదీస్ మొత్తయిమా మాలిక్ ముసద్ అహ్మద్ అబూ దావుద్ ఇబ్న హెబ్బాన్ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది షెహల్వాని రెహమహుల్లా గారు సహీహుల్ జామేలో పేర్కొన్నారు హదీస్ నంబర్ పదహారు ఇరవై ఉత్తమ నడవడిక ప్రజల పట్ల సద్వర్తనను అవలంబించడం ఇది స్వయంగా త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒక అతి ముఖ్యమైన విషయమని మనం ఇంతకుముందే ఈ శీర్షికలు విని ఉన్నాము అయితే ఇక్కడ తహజుద్ నమాజ్ చేసే అంత పుణ్యం కూడా లభిస్తుంది అని మనకు తెలుస్తున్నది ఈ విధంగా గమనిస్తే ఇంకా ఇతర హదీలను కూడా సద్వర్తనకు సంబంధించిన ఇతర హదీసులను కూడా మనము చదువుతే వింటే మనకు దీని ద్వారా ఎంతో లాభం ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని తెలుస్తుంది ఉత్తమ నడవడిక స్వయంగా త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఒకటి అన్న విషయంలో మనం దానిని అవలంబించడానికి ఎన్నో రకాల దువాలను కూడా తెలుసుకున్నాము ప్రవక్త సలల్లాహు అలీ వసలం అల్లాహుమహిని అహ్లాఖిహ్వా అన్ని సయ్య అహ ఇల్లా అంత్ అని చదివేవారు అనే విషయం కూడా తెలుసుకున్నాము అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎన్నో సందర్భాలలో అల్లాహు అక్బర్ అని నమాజ్ మొదలుపెట్టిన తర్వాత సనా ఏదైతే మనం సామాన్యంగా చదువుతామో ఈ సనాలో ఎన్నో రకాల దువాలు ఉన్నాయి సుబాన కల్లాహమ్మబి హమ్ కతబార కసుముఖ లేదా అల్లాహుమ్మ బిద్బైని ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి వాటిలో ఒక దువ ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చదివేవారు ఇందులో ఓ అల్లాహ్ నాకు సద్వర్తన ప్రసాదించు అన్నటువంటి దువా కూడా ఉంది దానిని మీరు గమనించండి ఇన్న సోలాతి ఒ ను మమాతి లిబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిజాలిక ఉమిర్త్ వుల్ ముస్లిమీన్ అల్లాహు మహదిని లిఅ్సనిల్ అహమాల్ వల్ అహ్లాక్ లాహ్ సనిహా ఇల్లా అంత వకీనీ సయ్య అల్ అహమాన్ వసయ అల్ అహ్లాక్ లాయకి సయ ఇల్లా ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది ఈ దువా ముస్లిం షరీఫ్లో ఉంది హదీస్ నెంబర్ ఏడు వందల డెబ్బై ఒక్కటి ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది దీని భావం ఏంటి నిశ్చయంగా నా నమాజ్ నా కుర్బానీ నా యొక్క జీవితం నా యొక్క మరణం అంతా కూడా సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే ఆయనకు ఎవరు కూడా భాగస్వాములు లేరు దీని గురించే నాకు ఆదేశించడం జరిగింది మరియు నేను అల్లా యొక్క విధేయులలో మొట్టమొదటిది మరియు ప్రథమ స్థానంలో ఉండేవాణ్ణి ఓ అల్లా నాకు ఉత్తమ ఆచరణ మరియు సద్వర్తన ప్రసాదించు వీటిని ప్రసాదించే వానివి నీవే నీ తప్ప ఎవరు కూడా మాకు ప్రసాదించలేరు ఓ అల్లా మాకు దుష్కార్యాల నుండి దుష్ప్రవర్తన నుండి కాపాడు వీటి నుండి కాపాడేవారు నీ తప్ప ఇంకా ఎవరు కూడా లేరు ఈ విధంగా మనం చూస్తూ పోతే ఇంకా ఎన్నో ఘనతలు ఉత్తమ నడవడిక అవలంబించిన వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అసలం సహ్యదీతుల్లో తెలియజేశారు వారు సంపూర్ణ విశ్వాసులు అని మరియు వారు ప్రళయ దినాన నాకు ఎంతో సమీపంలో ఉంటారు అని నాకు ఎంతో ప్రియమైన వారు అని అలాంటి వారు ప్రళయ దినాన స్వర్గంలో వారికి ఒక గృహం లభిస్తుంది అన్నటువంటి పూచి నేను ఇస్తున్నాను అని ఇంకా అనేక రకాల లాభాలు ప్రవక్త సల్లవులం తెలియజేశారు అయితే మనం మన త్రాసుపల్లాలు పుణ్యాలతో బరువుగా ఉండడానికి ఈ సద్వర్తన కూడా అవలంబించే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం చాలా అవసరం మరియు దీని యొక్క లాభంలో ఒక విషయం మన శీర్షికలో తహజుద్ నమాజ్ చేస్తున్నంత వారి స పుణ్యానికి సమానంగా పుణ్యం లభిస్తుంది అల్లా మనందరికీ ఇలాంటి ఉత్తమ విషయాలు అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక ప్రళయ దినాన మన త్రాసును అల్లా మరీ బరువుగా చేయుగాక జజాకు ముల్లాహు ఖైరా వలంకుంహతుల్హి వ